నూట ఎనభై ఎనిమిదవ సంకీర్తనం చెల్లుబడి చేతలివి కల్లలటేతలి హరి మమ్ము భ్రమ తెలుపవయ్యా ఒక సస్యమున బంట ఒక కోటి కొండలట ఒక పశువు నందు పాలూరేదట అకట కొందరిని అంతో చవిగొనిన సకలంబు తీరునట సటకు నిజమేది చెల్లుబడి కల్లలట చేతలివి బల్లిదుడా హరిమూ భ్రమ అన్నంబు కొనెడిదట అప్పటి నాకలియట తిన్ననై కొంత తడవు తృప్తి కన్నులనే నిద్రలట కడగి మేల్కొనుటయట ఇన్ని బొంకుల జగము ఎట్ల నమ్మెడిది చెల్లుబడి కల్లలట చేతలివి నీవియట బల్లిదుడా హరి మమ్ము భ్రమ తెలుపవయ్యా కాయమట ప్రాయమట కాంతలట పురుషులట రాయడింపులె మతికి రతిసుఖమట ఏ ఎడల శ్రీవేంకటేశీ మాయలివి పాయునటన నీ దాస పరికరములకు బల్లిదుడ హరిమమ్ము భ్రమ